జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే దేవునికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను అందరికీ ప్రైజ్ లాడ్ తప్పనక్క మీరు ప్రేయర్ చేయండి అక్క ప్రైజ్ లాడక్క ప్రేయర్ చేసుకున్నాము స్తోత్రం స్తోత్రం ప్రభ పరుశుతురం పరుశుతునం పశులకు తండ్రి దేవం ఏసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నామే దేవాది దేవానికి కృతజ్ఞత సో ప్రభా దేవా మీ నామంలో ప్రభావం ఇంకోసారి మీ యొక్క ప్రభా అందుని బట్టి నీకు నిర్ణయాలు చేస్తున్నాను మరి ఒక అవకాశం ఇచ్చిన మీకే స్తోత్రాలు ప్రభా తండి మరి నైనా దేవాతి దివా ప్రభా తన్ని ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు మీ సౌవరం ఇంటికి వచ్చిన తాన్ని మాతో మాట్లాడండి దివా యేసూ ప్రభ వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా లాయని వాడి మరి ఆశీర్వదించిన ప్రభావ వచ్చేటకు సహాయపడండి దివా యేసూ ప్రభా నీకు స్తోత్రం నేను తండ్రి ప్రభా యొక్క సాయంకాల సమయం మాకు ఇచ్చి ప్రభా మా అందరినీ ప్రభా మరి నైనా చేసి ప్రభా మా తండ్రి ఆరాధించటకు సూచించటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తన్ని ఇది మీ వలన కలిగినది ప్రభా అందుకే మేము ఇక్కడ ఉన్నాము ప్రభా మరి అయినా తండండి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వించే ప్రభా తండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్నాము దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా మరి నా ఎంతమంది అయితే ప్రభావ రక్షణ పొందలేదు ప్రభా తండి మరి యొక్క దేశంలో రక్షణ పొందే నీకు కృపద ఇచ్చిన ప్రభావ ముఖ్యంగా తన్ని ప్రభా గ్రూప్లో తన్ని వాక్యాలు ప్రభావ మరి విను లాగిన తండ్రి ప్రభా మరి వినుటకునైనా తండండి మీరు సహాయపడండే దేవా ఇస్తూ ప్రభా తండ్రి నైనా బలహీన గున్న వారిని బలపరచలేదు తండ్రి రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించే దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి మరి మేము ఎంతో తండ్రి భయంకరమైన దినాలు ఉన్నాం అయ్యా మీ వాక్య మమ్మల్ని బ్రతికింప చేసేది ప్రభావ మీ వాక్య మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా కానీ మరి మాతో మాట్లాడిన బలపరిచిన తాన్ని ప్రతి బలం నుంచి మనం విడిపించిన దేవా ఆత్మానుసారమైన మనసు మాకు దేవా ఏసు ప్రభాన్ని సహాయం చేభా సర్వసత్యంనికి నడిపించే దేవా ప్రభానికి ఎంతో వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు సృష్టికర్త దేవాది దేవ ప్రభ ప్రతి ప్రార్థనలకించి వాడో తండ్రి ప్రభానికి స్తోత్రం తన్ని మా ప్రతి మాటని ప్రభావిని స్పందించే దేవుడో తండ్రి నీకు వందనాలు అరాజ ప్రభ అయా ప్రభ మా జీవము నీవే యేసు స్తోత్రం తండ్రి స్తోత్రం తల్లి ప్రభా అయాన్ని దాన్ని ప్రతిరోజు బాబా నేను వెమంటే మాకు సహాయం చేయను తని ప్రతిదిన ప్రభావం సృష్టించిన తండ్రి మేము సిద్ధపడి ఉండాలి తని మీరు సిద్ధపడి ఉండాలి తని అనేకులను సిద్ధపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయదేవా ఇసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ప్రభానికి వందనాలు అయ్యా రాజ్య ఎంతమంది అనారోగ్యం మూలుగురు అండి ఆ బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి వాగుచండి రక్షణ వారికి అనుగ్రహించేదేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ దేశం మీద సింహాసనం ఏంటి బాబా ఈ రాజ్యాన్ని స్థాపించిన ప్రభావ తను రక్షణ పొందాలని దర్శించను బాబా మా దేశ అధికారులను కూడా దర్శించేదేవా ఇసు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా గ్రూప్ నుంచి ఎవరైతే సేవలో ఉన్నారో ప్రభా తన వారికి తోడి నేను మీకు మీ కృపలో భద్రపరచనైనా గ్రూప్లో ఉన్న ప్రతి వారికి కూడా కృపల్లో భద్రపరచనైనా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరు ఆకరిక సిద్ధపరచుకోమని శుతి గణత మహిమ ప్రభములు సరదా కలు కలుక దేవ యేసు క్రైస్తు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి అమెయిన్ అమేన్ థ్యాంక్ యూ దీపక్క పాటవాడే సిస్టర్ వినపడుతుందా సిస్టర్ సారీ వినబడుతుందా కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాణి శ్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలోంచునప్పుడు కలుగు చున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం గెట్సీమనే మనే టలపించు చు ప్రార్థించు ధ్వని గెట్సీమనే అనుతో టలో విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది బగులుచున్నవి మారుదయములు కలుగుచున్నది దూఖం కల్వారి ప్రేమను తలంచు నప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువాని శ్రైబలను ధ్యానించున్నప్పుడు పగులు చున్నది హృదయం చిలువ పైన కోటినను అనేక నింతలు మోపినను సిలువ పైన శిలువ పైనగా కోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని వారి చుటకై ప్రార్థించిన ప్రియా ఏ సూరాజ నీ ప్రేమ పొగడెతను ప్రేమతో వారిని మరి చుటకై ప్రార్థించిన ప్రియా నీ ప్రేమ పొగడెదను తల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వలె మాచుటకై జీవమును నీచితివే మమ్మును నీవలే మా చుటకై నీ జీవమును నీచితివే నీల మటుకు తగించుకొని తమర్పించి విని కలములలో మమ్మును నడిపించుము నీల మటుకు తాగించుకొని సమర్పించి తీనికరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రీమాలను ధ్యానించునప్పుడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడక్క సరే మనం వాక్యం చూసుకుందాం అందరికీ ప్రైజ్లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిస్థితుల మీకే వెళ్ళదు వంతలాలు కృతజ్ఞతలు స్థితి స్తోత్రాలు నేసుకొచ్చా నీకన్నా గొప్పదటి లెక్కల్లో ఎవరు లేనైనా సర్వం అరిగిన సర్వాధికారి మీకు సమస్య సాధ్యమైన ప్రభా అసాధ్యమైనది ఇది లేనైనా ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ప్రభా మా ఆరాధనంతలో మితోడున్నామని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముఠండి ప్రభా తాకండి నేనా వినగల చెవును గ్రహించగల మనసును అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ముట్టని తట్టని నేనా మీకే వేలాది వంద నెల ఈ వాక్యం చదువుకుంటూ ఉంటుంది వాక్యం చెప్తున్న ప్రభా మీ జ్ఞానాన్ని మీ తెలివిని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించమని ఈ శ్రీస్తున్న అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి సమయాలు పదహారవ అధ్యాయం మొదటి నాలుగో లక్షణాలు చూసుకుందాం దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫిభోషేతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలు తీసుకొని వచ్చాను దావేది కొంచెం దూరము కొండ శిఖరం తర్వాత పోయి చూస్తూ ఉంటే వెళ్ళిన కొంచెం దూరం పోయిన తర్వాత మెఫి భోషేతు ఆ సేవకుడు ఏం చేసినండి రెండు గాడిదలను కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వస్తుందంట అది తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిదల మీద ఏం చేసిండంటే రెండు వందల రొట్టెలు తీసుకొని నూరు ద్రాక్ష గేలలను తీసుకొని అంజురపాడలు ద్రాక్ష తిత్తి ఒకటి తీసుకొని వాటి మీద వేసుకొని వస్తుండంట ఆయన తీసుకొని మెఫి భవిష్యత్తు సేవకుడైన తీసుకొని గాడిద మీద ఇవన్నీ వేసుకొని వస్తుండు వస్తున్నప్పుడు అది దావేది మహారాజు చూసిండు దావెది మహారాజు చూసి శిబాకని శిబాక్ అడుగుతాడు నువ్వు ఇవి ఎందుకు తీసుకొని వస్తున్నావు గంతలు కట్టి గాడుదలను ఎందుకు తీసుకొని వస్తున్నావు వాటిపైన ఇవి ఎందుకు వేసుకొని వస్తున్నావు అంటే అయితే సిబా ఏమంటాడంటే ఇవి రాజు కుటుంబము గాడిదల పైన ఎక్కడానికి తీసుకొస్తున్నా అంటే ఇప్పుడు మనం కార్ అంటే మన ఓ డ్రైవర్ని పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు మనం కార్లనే పోతాం నార్మల్ అనేది పోం కదా అట్లా సీబా ఏమంటాడంటే రాజు కుటుంబం వారు గాడల పైన ఎక్కుతారు వాళ్ళ కోసం తీసుకొస్తున్నాను అని చెప్పేసి సీబా దావి మారస్తుని అంటాడు అయితే మరి ఇవ్వెందుకు తీసుకొస్తున్నావు రొట్టెలు అంజూరపు అడలు ద్రాక్ష రసం ఇవెందుకు తీసుకొని వస్తున్నావు అంటే ఇంట్లో పనిచేస్తారు కదా వాళ్ళ కోసం తీసుకొని వాళ్ళు తింటారు అని చెప్పేసి వాళ్ళకు తీసుకొని వస్తున్నాను ద్రాక్ష రసము అరణ్యంలో పనిచేస్తారు వాళ్ళు పనిచేసి తాగి కొంచెము అలసట తీర్చుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు మనకు ప్రస్తుతం పొలం ముందనుకో పొలాల పనిచేస్తూ ఉంటారు వాళ్ళ కోసం మనం నీళ్లు అన్ని తీసుకొచ్చి పెడతాం వాళ్ళు తినే టైం అయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు తాగి కొంచెం పూసుకొని కొంచెం సేద తీర్చుకొని చేస్తూ అట్లా వాళ్ళ కోసము ఆయన సీబా తీసుకొని వస్తూ ఉంటాడు వాళ్ళ మిఫభవిష్యత్తు కుటుంబంలో వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కాబట్టి అరణ్యంలో వీళ్ళందరూ తాగి తిని కొంచెం వలసట తీసుకుంటారు పని వాళ్ళ కోసము తీసుకొని వస్తుంటాడు అయితే దాయిద్ మహారాజు ఏమని అడుగుతాడు అయితే నీ యజమాన్ కుమారుడు మెఫి భోషత్ ఎక్కడ ఉన్నాడు అని సీబాతోని అడుగుతాడు సీబాతోని అడిగినప్పుడు అందుకు ఏమంటాడంటే శీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయలియులు తన తండ్రి రాజ్యము తనకు ఇప్పిత్తరు అనుకుని అతడు ఈర్శల్యంలో నిలిచి ఉన్నాడు అని చెప్పేసి అని అంటాడు దాయి మహారాజుకి ఏమంటాడంటే వాళ్ళ తండ్రి ఆస్తి ఉంది కదా వాళ్ళ ఆస్తి నాకేమైనా ఇస్తదేమో అని చెప్పేసి మనం ఇప్పుడు మన తండ్రి ఆస్తి కోసం మనం ఎదురు చూస్తుంటాము ఎదురు చూస్తున్నప్పుడు అది ఉంది ఇప్పుడు తండ్రి ఆస్తి ఎలాగైనా నా నాకే వస్తుంది చెప్పేసి మనం ఎట్లా ఎదురు చూసామో ఆయన ఏం చేస్తాడంటే నా తండ్రి ఆస్తి నాకే వస్తుంది కదా అప్పుడు నేనే తీసుకోవాలి కదా అని చెప్పేసి పంచడం జాగలు పంచడం జరుగుతున్నది ఆ పంచడం జరుగుతుంది కాబట్టి ఈయన నా తండ్రి నాకు ఆస్తి ఇస్తారేమో అని చెప్పేసి అక్కడ పోయి సేవకుడైన కుమారుడు అలా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు అయితే సీబా ఆయనతోనే తన తండ్రి రాజ్యం ఇప్పింత్రా అనుకొని అతడు ఎర్శల్యంలో ఉన్నాడు అని చెప్పేసి దారి మారని అంటాడు అప్పుడు ఆందకు రాజు మెఫింభవిషేతుకు కలిగినది అంతయు నీదే అని సీపోతే చెప్తాడు దాయి మహారాజు ఏమంటాడంటే నీ సేవకుడు ఉన్నాడు కదా నీ సేవకును ఆస్తిలో కలిగిదంతయు నీకే అని చెప్పేసి అని నీదే అని అని ఒకరి దగ్గర అని నమ్మకంతో పనిచేస్తూ ఉంటాం పనిచేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎంతనో కొంత నాకు నమ్మకమైన వ్యక్తి కదా నేను ఎంతైనా ఇయ్యాల నాకు ఇన్ని నుంచి వేస్తున్నాడు దాంట్లో ఎంతైనా కొంత ఇయ్యాలా అంటే నా ఇంట్ వాళ్ళకి ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి ఆయనకు కూడా కొంచెము ఇవ్వాలి అని అంటాడు అయితే రావిత్ మహారాజు నీదే అని శీబాతో చెప్తాడు అప్పుడు శీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి నాయంతో అగ్రహముగా పొందును గాక అంటాడు అంటే నా మీద ఇంత దృష్టి ఉంచినావు నా మీద నీకు ఇట్లా ఉన్నది మంచి మాటలు అంటున్నావు అని చెప్పేసి శీబా రావిద్ మహారాజ్కి ఏం చేస్తాడని నమస్కారం చేస్తాడు అంటే ఇప్పుడు నాకు ఇచ్చినవు నాకు ఇట్లన్నా మనకి ఏదన్నా హెల్ప్ చేసినప్పుడు సాయం చేసినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అని ఉంటాం అట్లా సీ బాన్ దావి మహారాజ్తోని థ్యాంక్ యూ ఇంత మంచి చెప్పవు కదా అని చెప్పేసి దావి మహారాజ్ కు చెప్తూ ఉంటాడన్నమాట ఇదే అధ్యాయంలో సెవెంటీన్ లో చూసుకుందాము మొదటి వచనం దావిదు అలసట బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించి నీడలా అతని ఎద్దునున్న జనులందరూ పారిపోదరు అంటే వేరే వాళ్ళు దావిద్ మహారాజ్ మీద పగబట్టి ఉంటారు పగబట్టి ఉన్నప్పుడు దావిద్ ఇప్పుడు పని చేసి చేసి అలసిపోయి ఉన్నాడు ఆయనకి ఆయన ఒంట్లో కూడా శక్తి లేదు పొద్దున్నండి సాయంత్రం వరకు కష్టపడ్డాడు కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఒంట్లో ఏమాత్రం శక్తి లేకుండా అలసిపోయి ఉన్నాడు ఆయన దగ్గర దావిద్ మహారాజ్ దగ్గర ఎంతో మంది పని ఉంటారు పని వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద పగబట్టి ఇప్పుడు మనం దాయు మహారాజుని ఏమన్నా తిట్టుదాము తిట్టుదాము తిట్టినప్పుడు ఆయన రివర్స్ చెప్పడానికి రాడు ఆయన దగ్గర బలం లేదు ఆయన దగ్గర శక్తి లేదు ఆయన బెదిరిద్దాము బెదిరిస్తే ఆయన దగ్గర ఉన్న క్షణులందరూ పారిపోతారు కానీ ఆయనకు ఇప్పుడు మనం ఎనర్జీ ఉంటేనే రివర్స్ మాట్లాడగలుగుతాము అహా నా జనులు నేనేమన్నా జనులని నా మని నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు అని చెప్పేసి అంటుంటాడు అని చేసి చేసి అలసిపోయింది కాబట్టి ఆయన దగ్గర శక్తి లేకుండా పోయింది మాట్లాడేది కాబట్టి బెదిరిస్తే భయపడి వీళ్ళందరూ పారిపోతారు రాజుని మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్ట తిప్తా ఆయనని చంపే నేను పట్టుకుంటా పట్టుకొనగా జగన్ నీ దగ్గరనే ఉంటాం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళము అంటే తక్కువ కదంట పన్నెండు వేల మంది మీ నువ్వు అనుమతిస్తే మేము ఇక్కడనే ఉంటాము ఈయనే పనిచేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయనకు ఈ రాత్రి దావిదును తరిమి కొట్టినందున హైతపేలు అవిషలంతో చెప్పగా అంటే దావిదును తరిమి కొట్టేద్దాం అని చెప్పేసి హైతపేలు అవిషలంతో చెప్పేద్దాం చెప్పేసే వీళ్ళందరూ పోతారు వాళ్ళ దావి దగ్గర దావి మహారాజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి హైతోపేలు అప్షలమ్ తని చెప్తాడు ఈ బోధ అభిషలోమునకు ఇస్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తంగా కనబడిను అంటే ఇది చేసిందంట అప్షలోమునకు ఇస్రాయలు పెద్దలందరికీ కనబడింది అంటే వాళ్ళందరికీ మనిషిని అన్నట్టు వాళ్ళకి కనబడింది చేద్దాము అని చెప్పేసి హైతోపేలు అబ్షాలో మిళ్ళు ఒక్క మాట మీద ఉండి దావేది మహారాజ్ మీద పగబట్టి వాళ్ళందరి జనులందరినీ నీ దగ్గర తీసుకొచ్చుకుందాము దావి మహారాజ్ ఏం చెయ్యడు నీ దగ్గరనే వీళ్ళు విశ్వాసంతో ఉంటారు నీ దగ్గర పని చేసుకుందాము ఆయనని వీళ్ళగొట్టేద్దాము ఆయనని కొడదాము అని చెప్పేసి అదితో పేరు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అయితే మళ్ళా రూతుని చూసుకుందాము రూతు రెండో అధ్యాయం చూసుకుందాము దీని గురించి అందరికీ తెలుసు కదా రూతు నయోమి వాళ్ళ కోడాల గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ రెండో అధ్యాయం చూసుకుందాం అయితే వాళ్ళ భర్త చనిపో నయం భర్త చనిపోతాడు కొడుకులు కూడా చనిపోతారు కాబట్టి ఆమె ఏమంటది మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ మనం ఇంత ముందే ఎప్పుడో ఎన్నిసార్లు విని ఉంటాం ఈ వాక్యంని కూడా వాళ్ళందరూ వాళ్ళు ఏమంటారు అంటే రూత్ ఒకటి నువ్వు వేడిపోతే నేను ఆడికి ఉంటా నేను ఓను అని చెప్పేసి రూ నయముతో అంటూ ఉంటది ఇప్పుడు రెండో అధ్యాయంలో చూసుకుందాం నయోమి పెనిమిటికి బంధువుడైనా ఒకడు ఉండడు అంటే వాళ్ళ భర్తకు చుట్టాలైన ఒకడు అతడు చాలా ఆస్తిపరుడు అయితే ఎలిమేలకు వంశపు అతని పేరు బోయాజు అంటే ఆ వంశంలో ఉన్న బోయాజు ఆయన చాలా ఆస్తిపరుడు ఆస్తిపరుడు ఉంటాడు కాబట్టి అక్కడికి ఇక ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాడు మోయాబు వెళ్ళిపోతారు రూత్ ఏమంటది వాళ్ళత్త కడుగుతుంది నువ్వు చెప్పు అత్తమ్మ నువ్వు చెప్తే నేను వెళ్తాను వెళ్ళి మనకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను ఎవరైనా ఇప్పుడు పని చేస్తూ ఉంటే వాళ్ళ వెనుక ఏమన్నా పడిపోతుందేమో అది ఏరుకొని వస్తాను అని చెప్పేసి రూతు వాళ్ళ అత్తమ్మతో అయితే సరే పో అని చెప్పేసి వాళ్ళ ఆమెకు రూతుకు సెలవిస్తుంది అయితే ఆమె పోయి ఆ వాళ్ళ వెనుక వాళ్ళు పొలంలో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ వెనక ఏం చేస్తుంటది కొంచెం కొంచెము ఇడుస పెట్టినల్లా వాళ్ళ వెనుక ఏర్కుంటూ ఉంటది ఒక్కొక్క రైట్ పరగాయలు ఇడస పెడుతూ ఉంటారు కదా అది ఏర్కొంటూ ఉంటది ఏర్కొంటూ ఉంటే కాబట్టి ఆమె వెళ్ళి పొలంలో వచ్చి పొలము పోయేవారు వెనుక ఏరుకుంటూ ఉంటది అంటే పొలం కోస్తుంటారు కదా వాళ్ళ వెనుక ఇప్పుడు నేను సపోజ్ నేను స్కూల్ బంద్ ఉంటాడు టెన్త్ క్లాస్ ఇంటర్ వరకైనా సరే ఏం చేస్తారంటే స్కూల్ బంద్ అందు సెలవులు ఇస్తారు కదా మా ఊళ్ళో మల్లెపూలతో ఉంది సెలవులు రాగానే మేము మల్లెపూలు తెంపడానికి వెళ్తూ ఉంటాం మల్లెపూలు తెంపడానికి వెళ్తూ ఉంటే ఏదో కొంచెం ఎవరైనా తెంపడానికి రాని వాళ్ళు ఏం వదిలిపెట్టేస్తూ ఉంటారు వదిలిపెడుతూ ఉంటే అప్పుడు ఓనర్ ఏం చేస్తాడు ఉంటారంటే చూసుకుంటూ ఇంకా ఇరుసపెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అట్లా ఏం చేస్తాడంటే వాళ్ళు ఇరుసపెట్టిన వాళ్ళ ఇప్పుడు తినడానికి లేదు కాబట్టి అట్లా వచ్చి ఎదుర్కుంటూ ఉంటుంటది వాళ్ళ ఎవరు నయోమి వాళ్ళ కోడలు అప్పుడు అయితే ఆయన ఏం చేస్తాడంటే బోయాజు వస్తాడు బోయాజు వచ్చి ఏమంటాడంటే ఇక ఈమె ఎవరు అని చెప్పే వాళ్ళకాగా బోయాజు వచ్చి ఆ పొలంలో పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తాడు మీకు యహో తోడై ఉంటాడు చెప్పేసి బోయాజు వాళ్ళకు ఆశీర్వ దీవిస్తాడు దీవించినప్పుడు వీళ్ళు ఏమంటాడంటే పొలంలో పనిచేసే వాళ్ళు నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే నువ్వు మాకు అన్ని సహాయం చేస్తున్నావు పని చేస్తున్నావు మాకు అన్ని ఇస్తున్నావు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు ఇంకా నీకు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇవ్వాలి నువ్వు అందరికీ సహాయం చేయాలి అందరికంటే పైవాడుగా ఉండాలి అని చెప్పేసి ఆ పొలంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పనిచేసే పని వాళ్ళు ఈయనని కూడా నిన్ను ఆశీర్వదించాలా చెప్పేసి బోయాజు కంటారు అప్పుడు బోయాజ్ ఏమంటాడంటే అయితే ఆమెను చూసి ఆమె ఏర్కుంటూ ఉంటే పొలంలో పనిచేసే వాళ్ళని అడుగుతారు ఈమె ఎవరు వీడికి వచ్చి ఎందుకు ఏర్కుంటున్నది అని చెప్పేసి బోయాజుని బోయాజు వాళ్ళ పని వాళ్ళతో అడుగుతాడు పని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నయమి కోడలు నయమి కోడలైన మోయాబురాలు ఎవ్వనసురాలు అని చెప్పేసి అని ఆ బోయాజుతో చెప్తారు బోయాజ్తోని ఆమె కోడలు ఈమె అని చెప్పేసి అనే అప్పుడు ఆయన గుర్తుపడతాడు అవునా అని చెప్పేసి ఆయన అంటుంటాడు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అంటే ఆయనకు నన్ను మనద్దు ఆయనకేమంటది అంటే నన్ను ఎల్లగొట్టద్దు నాకు లేదు కాబట్టి వాళ్ళు చేస్తుంట పనిలో మిగిలింది పడిపోయింది నేను ఏరుకుంటున్నాను అని చెప్పేసి అయితే నువ్వు వెళ్ళిపోవద్దు చెప్పేసి అనొద్దు అని చెప్పేసి బోయాజ్తోనే ఆమె అంటే పొద్దున వచ్చింది ఉదయం మొదలుకొని ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని ఉండేను కొంతసేపు మాత్రమే ఆమె కూర్చుండేను అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏరుకుంటుంది ఆమె కొంచెం సేపు అయ్యో పొద్దు నుంచి ఏర్చొరుకుంటున్నాను కదా నాకు అలసట వచ్చింది నీరసం వస్తుందని కొంచెంసేపు కూర్చుంటది కూర్చుండని వా వాళ్ళతో చెప్తుంది ఇంకా చెప్పినప్పుడు అప్పుడు బోయాజు రోజుతో నా కుమారి అని చెప్పేసి అంటారు నా కుమారి ఆయన కూర్చు ఆమె కొంచెము రెస్ట్ తీసుకొని కూర్చున్నప్పుడు నా కుమారి నా మాట వినుము అంటే నేను చెప్పిన మాట విను ఇప్పుడు నుంచి నువ్వు ఏ పొలంలోకి పోవద్దు ఇండ్లనే ఏరుకో అని చెప్పేసి ఏరుకొనుటకు పోవద్దు అని చెప్పేసి అని అన్నప్పుడు ఇచ్చటనే ఏరుకో అని చెప్పేసి పనికర్తల దగ్గర నిలకడగా ఉండుము వాళ్ళు పనిచేస్తూ ఉంటారు నా దగ్గర నా ఏరుకో ఇక వేరే పొలం వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళని అవసరం లేదు దీంట్లోనే ఏరుకు అని చెప్పేసి అంటూ ఆమెకు రూతుతోనే అంటాడు వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు వాళ్ళు కోస్తూ ఉండగా నువ్వు కనిపెట్టు వాళ్ళని వెంబడించు అని చెప్పేసి అంటాడు నిన్ను ముట్టకూడదు నిన్ను ముట్టకూడదని యవస్థ యవనస్థులకు ఉన్నాను అంటే నిన్ను ఏమనద్దు ఏం చెయ్యొద్దు చెప్పేసి నేను వాళ్ళతో చెప్పి ఉన్నాను నీకు దాహమైనప్పుడు ఆడ పనివాళ్ళు కుండలో నీళ్ళు చేతి పెట్టరు నువ్వు తాగు నీకు దాహమైనప్పుడు నువ్వు తీసుకొని పోయి నీ త్రాగమని చెప్పిండు అంటీగా వాళ్ళకు చుట్టాలు అవుతాడు కదా బోయాజు వాళ్ళ భర్త సైడ్కి వెళ్ళే వాళ్ళకు చుట్టాలు అవుతాడు చుట్టాలు అవుతాడు కాబట్టి నువ్వు ఏరుకో వాళ్ళెంబడ ఉండు నీకు అలసట వచ్చినప్పుడు కూర్చో నీకు దూపు అయినప్పుడు వాళ్ళ నీళ్ళు తీసి పెట్టరు కాబట్టి ఆడ తాగు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆమెతోని రూటుతో చెప్తాడు అందుకు ఆమె సాగిల పడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్షం ఉంచినట్లు అంటే నా ఎందు నువ్వు ఇంత కనికర పడుతున్నావు ఇంత జాలి పడుతున్నావు పరదేశినైనా నన్ను ఇంత మంచిగా చూస్తున్నావు నా మీద కటక్షం కలిగింది అని చెప్పేసి బోయాజ్తోని ఆమె అంటది బోయాజ్ ఏమంటాడు నీ పెనిమిటి మరణమైన తర్వాత నువ్వు అత్తకు చేసినదంతయ్యో నాకు తెలియబడేను అంటే భర్త చనిపోయిన తర్వాత నువ్వు అత్తతోని ఉన్నావు ను అత్తని విడిచిపెట్టి పోలేదు నువ్వు అత్తకు ఎంత మంచి సేవ చేసినావు అది నాకు తెలిసింది అని చెప్పేసి బోయాజు రూతుతో అంటాడు ఈ కాలంలో ఎవరున్నాడు భర్త చచ్చిపోకముందే అత్తని జూడిస్తలేరు అత్తని వేరే చేస్తున్నారు భర్తని మంచి ఉంచుకొని ఇక భార్య మాట భర్త తింటున్నాడు ఆమె అమ్మని చూడదనంగానే చూసలేరు అట్లా కాకుండా ఈమెం చేసిందంటే ఆమె వెళ్ళిపో అన్నా కానీ వెళ్ళిపోలేదు నీ వాళ్ళ నీ వల్ల ఎవరో నా వాళ్ళు కూడా అదే నేను నీతోనే ఉంటానని చెప్పేసి నయంతో ఉన్నది కాబట్టి అప్పటి కాలంలో ఇంత మంచిగా ఉన్నారు ఇప్పటి వాళ్ళు అట్లు ఉన్నారా లేరు ఆ అత్తమ్మని మామని వేరు చేసేస్తున్నారు అయిపోయా మంచి తీసుకుంటున్నారు నువ్వు ఒక నెల నేనొక్క నెల అని చెప్పేసి అంటూ అట్లున్నారు నువ్వు అట్లా చేయలేదు నీ అత్తని నువ్వు మంచిగా చూసుకున్నావు అని చెప్పేసి బోయాజుతో బోయాజు రూతుతోని అంటాడు అట్లా అన్నప్పుడు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు నీవు ఎరగని జన్మ నొద్దకు అంటే ఎప్పుడు చూడని దగ్గరికి నీ తల్లిదండ్రులను విడిచి నీ అత్తగారి దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు భర్త పోగానే పిల్లలు ఉంటేనే మనం అత్తగారి దగ్గర ఉంటున్నాం పిల్లలు ఉన్నా కానీ భర్త చనిపోయిన తర్వాత తల్లిదిగారి దగ్గరనే పోయి ఉంటున్నాము ఆస్తి కావాలన్నప్పుడు వస్తున్నాం ఆమె అట్లా కాకుండా నీ తల్లిదండ్రులను నువ్వు పుట్టిన దేశాన్ని వదిలేసి నువ్వు ఎక్కడ చూడని దేశానికి వచ్చి ఉన్నావు అని చెప్పేసి నీ బంధువులని నీ చుట్టాలని తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చినావు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు అట్లా వాళ్ళకు అయితే రూతుకు ఆయనే బోయాజు ఆమెతోనే అంటున్నాడు ఏహో నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చిన అంటే నువ్వు మేలు చేసినావు కాబట్టి నీ అత్తకు సేవ చేసినావు కాబట్టి నీకు మేలే జరుగుతుంది అని చెప్పేసి ఇస్రాయలీల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చి అంటే ఇంత మంచి సేవ చేసినావు కాబట్టి నీవు ఇస్రాయిలీల రెక్కల కింద సురక్షితంగా ఉంటావు ఏ బాధ కలగకుండా ఏ కష్టము కలగకుండా నీవు భద్రంగా దాచబడి ఉంటావు అని చెప్పేసి బోయాజు ఆమె కంటుంటాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను నీకు మంచి బహుమానం ఇస్తాడని చెప్పేసి బోయాజు ఆమెతోని చెప్తాడు అందుకే ఏమంటదంటే అందుకు నా ఏలిన నేను నీ పనికత్తలో ఒక దానను కాకపోయినా అంటే నువ్వు పనిచేసే దాంట్లో నేను ఒక మనిషిని కాకపోయినాను నువ్వు నన్ను ఆదరించుచున్నావు నేను నీ దాంట్లో పని చేయకున్నా నువ్వు నన్ను ఇంత మంచిగా మాట్లాడుతున్నావు నన్ను దగ్గర తీసుకున్నావు నన్ను చీర తీస్తున్నావు నీ దాసురాలిగా నా ఎందు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె నాయడల నీకు కటాక్షం కలగనమని చెప్పాను అంటే పనిలో నీ దాంట్లో పని చేయకున్నా సరే నా మీద నువ్వు జాలి పడుతున్నావు నన్ను ఇంత మంచిగా చూపిస్తూ ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నావు నా కనికర పడుతున్నావు అని చెప్పేసి రూతు భోజంది అంటది భోజ బోయాజు ఏమంటాడంటే బోయాజు భోజన కాలము నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్కు ముంచి తినుమని ఆమెతో చెప్తాడు అంటే మధ్యాహ్నం అయిన తర్వాత అందరూ భోజనం చేస్తారు కదా భోజనం చేసేటప్పుడు నువ్వు ఇక్కడికి భోజనం చేసి ఆ చిరకలో ఉన్నది నువ్వు తాగు అని చెప్పేసి ఆమెతో చెప్తాడు చెప్పగా చేను కోరి యొద్ ఆమె కూర్చుండేను ఇప్పుడు అందరితో పాటు ఆ పనులతో పాటు కూడా ఆమె కూర్చున్నది అక్కడ తినడానికి అతడు ఆమెను పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది మిగిల్చను అంటే ఆయన తి ఆయన ఇచ్చిన తిని అంటే సంతోషంగా ఇచ్చిన దాంట్లో సరే మనం అయ్యో మిగిలి దాంట్లో కొంచెం ఆయన ఇచ్చిర్రు సంతోషము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అట్లా ఆయన ఇచ్చిన దాంట్లో తిని సంతోషపడి మిగిల్చిందండి ఇప్పుడు మనము ఐదు వేల మంది ఉన్నారు రెండు రొట్టెలు ఐదు ఐదు రొట్టెలు రెండు చేపలు సరిపోవు ఇంత మందికి ఏడుకెళ్ళి అంటాం దానిని దేవుడు ఆశీర్వదించింది కాబట్టి ఐదు వేల మంది తిన్న తర్వాత పన్నెండు గంపలు మిగిలి అట్లా ఆమె ఇచ్చిన దాంట్లో తిని అంతే మనస్ఫూర్తిగా తిని ఇంకా దాంట్లోకి వెళ్ళి మిగిల్చిందంట మళ్ళీ ఏమంటారంటే ఆమె ఏరుకొనటకు లేచినప్పుడు బోరాజు ఆ మన్ పనుల మధ్య ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి అంటే ఆమె ఏరుకుంటూ ఉంటది ఆమెని ఎవ్వరు కూడా అవమానపరచొద్దు అని చెప్పేసి బోరాజల పని వారితోని చెప్తూ ఉంటాడు మరియు ఆమె కొరకు కొంచెం కొంచెం విడసపెట్టండి మొత్తం మీరు ఇడ్చబెట్టకుండా చెయ్యకండి ఇప్పుడు నేను అన్నాను కదా నేను పూలు తెంపడానికి మళ్ళీ పూలు తెంపడానికి వెళ్తూ ఉంటాను అంటే అందరు ఇక మాతో ఉన్న వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు సెలవులు వచ్చినాయంటే కూల్ తెంపడానికి వెళ్తూ ఉంటాం మంచ తెంప వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వదిలిపెట్టకుండా తెంపుతూ అన్ని సరిగ్గా చూసుకొని పోతూ ఉంటారు ఇక వాళ్ళు కొన్ని పెడతారు కొన్ని మంచి తెంపుతూ ఆయన తోట అయిన ఏమంటారు వీళ్ళు పెడుతున్నారు చూసుకుంటూ మీరు చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఈయనేమంటాడంటే అట్లా ఆపోజిట్ అంటున్నాడు ఆమె ఏరుకొంట వచ్చింది కాబట్టి మీరేమి వదిలిపెట్టకుండా అట్లనే కోసుకొని ఓకుర్రీ ఆమె కోసం పిడికడిసెట్టుర్రీ ఆమె ఏరుకుంటుంది కాబట్టి ఆమె కొంచెం కొంచెం విడిసపెట్టి వీరు ఒయ్యి అని చెప్పేసి ఆమె ఏర్కుంటది అని చెప్పేసి వాళ్ళని చెప్తుంటాడు ఆమెని గదింపకండి అని చెప్పేసి తన దాసులకు ఆజ్ఞాపిస్తాడు అట్లా మనం ఏం చెప్తాము మనము ఎందుకు ఏర్కుంటున్నావు అవసరం లేదు పో మేము తీసుకుంటాము అని చెప్పేసి మనం అంటుంటాం ఆయన అట్లా కాకుండా మంచిగా ఆమెకు అన్ని సహాయం చేసి కొంచెం మిర్చబెట్టండి ఆమెని బెదిరియకండి గద్దించకండి ఆమె ఏర్కుంటది అని చెప్పేసి ఆయనే ప్రేమతోని ఆమెకు మంచి అన్ని సమాధానం చెప్తుంది వాళ్ళకు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళకు కూడా ఆయన ఎంత మంచిగా సమాధానం ఇచ్చి వాళ్ళ పైన కోపం పడకుండా వాళ్ళకు కూడా ఏమంటుందంటే ఆమె కోసం మీరు కొంచెం కొంచెం ఉంచండి లేకపోతే ఎట్లా అవుతుంది అని చెప్పేసి అట్లా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు నేను డ్యూటీ చేసినప్పుడు ఏం చేసిందంటే మా మమ్మీ ఉన్నది మా మమ్మీ ఆమె ఏం చేసిందంటే మేము చదువుకునేటప్పటికీ పని చేసుకుంటూ కష్టపడుకుంటూ చదిపించింది మమ్మల్ని చదిపించింది కాబట్టి ఆమెకి ఇప్పుడు ఏం చేసినా నేను డ్యూటీ చేసినప్పుడు ఏం చేసిన మమ్మీ నువ్వు ఇప్పటి మమ్మల్ని చదిపించినావు నేను డ్యూటీ చేస్తున్నా కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చోవు నేను చేస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా తినుకుంటూ కూర్చో కష్టపడకు ఎన్ని రోజులు అంటే రోజులు కష్టపడి మమ్మల్ని పోషించడం ఎంత కష్టపడో నేను చూసినా నాకు నువ్వు కష్టపడ్డ విశ్వాసం అనేది నాకు ఉన్నది కాబట్టి నేను పని చేస్తున్నా నేను పని చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని తిను అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను నువ్వు తిని నాకు హాయిగా ఉండాలా ఏ పని చేసి నాకు కాళ్ళు వస్తున్నాయి ఏ పనికి వచ్చి మళ్ళా నేను పొద్దున్న చేసి వచ్చి నాకు కాళ్ళు చేతులు వస్తున్నాయి అంటే నాకు బాధ అనిపిస్తుంది తిని నువ్వు హాయిగా ఉండు అని చెప్పేసి అంటే ఇప్పుడు మంచిగా హాయిగా నేను చేసిన రోజులు మంచిగా కష్టపడకుండా హాయిగా తినుకుంటూ కూర్చుంది ఇప్పుడు నేను నా పెళ్ళి అయిపోయేసరి కంటే ఆమెకు కొంచెము బాధ ఎందుకంటే నాకు చేసి పెట్టేవాళ్ళు లేరు ఆమెకు ఇప్పుడు కొంచెం చేస్తే ఇప్పుడు ఆమెకు ఆ ఇప్పుడు కొంచెము ఎట్లా నడవడానికి కొంచెం అంటే వాళ్ళ కొంచెం చూపు ఆమెకు మళ్ళా మా అనేది చెవులు వినబడది ఎవరు ఏమంటున్నారో వినబడదు అస్సలకి ఈనబడది అట్లా చేసుకోవడానికి బాధ అయిపోయింది ఇప్పుడు తినడానికి బాధ అయిపోయింది ఫోన్ చేసి అప్పుడప్పుడు అమ్మ నాకు గ్యాస్ అయిపోయిందమ్మా డబ్బులు లేవు పంపించండి మీ ఆయనతో చెప్పమ్మా అని చెప్పేసి అంటూ అప్పుడు ఏం చెప్పాలా ఏం చెప్పలేక ఇక్కడనే బాధ అవుతున్నది అని చెప్పేసి నేను అంటుంటా సరే ఉన్నప్పుడు పంపిస్తాంలే అని చెప్పేసి అట్లా చెప్తుంటా అట్లా ఇప్పుడు ఈమె కూడా ఏమైందంటే వాళ్ళకు కూడా రూతుకి నయోమికి అంటే వాళ్ళ భర్త లేరు కాబట్టి వాళ్ళకు తినడము పోషించుకోవడం కష్టమైంది కాబట్టి అలా ఒక కోడలు వెళ్ళిపోయి ఒక కూడలు విశ్వాసంతో ఈ ఉంది నేను నాకు చెప్పాను కదా మా మమ్మీ పెంచింది కాబట్టి కష్టపడి పెంచింది కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి నేను అంత మంచిగా ఇప్పటికైనా నాకు మమ్మీ కోసం బాధ అనిపిస్తుంది మా చెల్లెకు ఆహా పెళ్లి చేసుకుంది కాబట్టి మరి మమ్మీ చూసింది కదా అంత కష్టపెట్టి కష్టపడి చూసింది కదా అనే విశ్వాసం ఆమెకు లేదు నేను అంటుంటాను ఆమెను కనలేదేమో ఆమెకు విశ్వాసం లేదు నన్ను కన్నది పోషించింది కాబట్టి ఆమె నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పేసి నేను చెప్తుంటాను మా జానంటాడు మరి మీ చెల్లె బాధపడది నువ్వెందుకు బాధపడతావు ఆమె గురించి అంటే ఆమెకు విశ్వాసం లేదు నేను ఆమె కష్టపడము ఆమె చేసి పెట్టడం ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది చెప్పేసి మా జాంతో నేను అంటూ ఉంటాను నువ్వు నాతోని గొడవడుతో మీ చెల్లి వాళ్ళ భర్తను ఒక్కసారైనా గొడవ పడుతుందా అని అంటాడు ఆమె పడకపోని పుట్టలేదేమో ఆమెకు బాధ అనిపిస్తలేదు నేను పుట్టినా నన్ను కన్నది పెంచింది కాబట్టి నాకు బాధ అనేది విశ్వాసం అనేది ఉంది అని చెప్పేసి నేను అట్లా చెప్తుంటా అట్లా అయిపోయి ఇప్పుడు వీళ్ళది కూడా అట్లనే అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళ భర్త లేడు కాబట్టి వాళ్ళ అత్తకు చేసే ఓపిక లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నీకు చేసేవాళ్ళు లేరు నేను తప్ప ఎవరు ఉన్నారని చెప్పేసి ఆమె విశ్వాసంతో తన భర్త చనిపోయినా సరే అత్తని వదిలిపెట్టి పోకుండా తన అత్తతోనే కష్టమైన సుఖమైన ఏదైనా సరే నీతోనే ఉంటాను నీతోనే భరిస్తాను అని చెప్పేసి ఆమె నయోమితోని రోతు అట్లా ఉండి ఇప్పుడు మనం చేసుకుందాక మనకు వెళ్ళది కాబట్టి నువ్వు నాకు మాట చెప్పు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి పోయి అట్లా తీసుకొని కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొని తాను ఏరుకొనిన దాని దుల్ల అవి దాదాపు తూమెడు ఆవలేను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచను ఆమే తిని తృప్తి పొంది తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను అంటే చూస్తావా కొన్నైనా సరే తిన్నారంట తిని దాని తృప్తి పొందినంట ఆమె తిన్నది ఇప్పుడు అక్కడ ఇచ్చిండు కదా ఆయనకు రుతుకు అతను బోయాజో తినడానికి ఇచ్చిండు తిని తృప్తి పొంది మిగిల్చింది మిగిల్చి తన అత్తకు తీసుకొని వచ్చింది ఆమె తిని ఆమెకిచ్చింది ఆమె అంతటా ఆమె తన అత్తతో నేడు నీవెక్కడికి ఏర్కొంటివి ఎక్కడ చేసితివి నీ అందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అని చెప్పేసి అంటూ ఉన్నది అంటే నువ్వు ఇప్పటిదాకా ఎక్కడ ఏరుకున్నావు అంటే నీకు ఇంత మంచి సహాయం చేసిండు నీకు ఇచ్చిండు ఆయనని చెప్పేసి ఆయనని అలా ఏం చేస్తుంది అది ఆయన ఇంత మంచి గాక ఆయనని ఇంకా పైవాడీగా ఉంచాలా దేవుడు అని చెప్పేసి ఆమె ఆయనని దీవిస్తుంది అట్లా కీర్తనలు చూసుకుందాము కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయము చూసుకున్నారు నాలుగు వర్షనాలు దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానం నా ఆత్మ పాడుచు గానము చేసేదను దేవా దావి మహారాజ్ అంటున్నాడు దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానం చేస్తాను నా ఆత్మ పాడుచు గానం చేస్తుంది అని చెప్పేసి ఆయన్ని సంతోషంగా నా ఆత్మ నా హృదయము గట్టిగా ఉంది నేను పాడుచు స్థితిగానం చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు స్వరమండలమా సితారా మేల్కొనుడి నేను వేకు అని అని చెప్పేసి విటతోని స్వరమండలమా సితారా మేల్కొనుడి అని చెప్పేసి దాయి మహారాజు అంటున్నాడు నేను పొద్దునని లేస్తా జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించదను జనుల మధ్య నీకు కృతజ్ఞతలు అంటే ఎంత మంది జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెప్తాను అని చెప్పేసి ప్రజలలో నిన్ను కీర్తిస్తాను అని చెప్పేసి అంటున్నాడు మొన్న సండే రోజు ఎంత సంతోషంగా ఎంత ఆర్భటంగా చేసినాం అప్పుడు అన్న చంద్రశేఖర్ వచ్చిండు ఆ రోజు చాలా సంతోషంగా గంభీరంగా అందరూ ఎంత గట్టిగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంత సంతోషంగా ఎంత గంభీరంగా అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే అట్లా ఇక్కడ వచ్చి నుంచి నేను అంత గట్టిగా ఎప్పుడు కూడా అట్లా పాడలేదు అబద్ధులని కాదు అట్లా మా సిఎస్ఐలో ఉంటుందిగా సిఎస్ఐలో అవి ఆ కొట్టుకుంటూ టబ్లా కొట్టుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా పాడుతుంటారు ఇక్కడ వచ్చి నుంచి నేను అంత గట్టిగా ఎప్పుడు ఆడలే మొన్న సండే రోజు అన్న వచ్చిన రోజు పాడిపిస్తూ ఉంటే అందరు ఇంత గట్టిగా పాడి చప్పట్లు కొడుతుంటే ఎంత సంతోషంగా అనిపించింది అందరు కృతజ్ఞతలు అట్లా సంతోష చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు అట్లా ఇప్పుడు దా ఏమంటున్నంటే జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను ఎంతమంది జనుల మధ్య నీకు కృతజ్ఞతలు ఇంత మంచి మేలు చేసిన కాబట్టి నీకు కృతజ్ఞతలు ప్రజలందరి ఏదట నిన్ను కీర్తించేదను నేను పాడేదను స్థితిగానం చేస్తా నిన్ను కీర్తిస్తాను అని చెప్పేసి దాయి మహారాజు అంటూ ఉన్నాడు నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యవు మేఘములంతా ఎత్ ఎత్తుగా ఉన్నది అంటే నీ కృప ఆకాశం కంటే ఆయన ఇంత మంచి మనకంటే గొప్పదోడు ఈ లోకంలో ఎవ్వరికి లేడు ఆయన ఆకాశం కంటే ఎత్తైన వాడంట నీ సత్యము మేఘముల కంటే ఎత్తుగా ఉన్నదంట మహారాజు అంటున్నాడు నీ సత్యము మేఘముల కంటే ఎత్తైనది దేవ ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకుందును కనపరుచుకును ఆకాశం కంటే దేవుడితో దాయి మహారాజ్ అంటున్నాడు ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుందును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ అంటే ను చేసే మేలులు సర్వభూమి మీద కనబడనిమ్ము అంటే ఇప్పుడు మనం మేలు చేస్తున్న వాటి మనం ప్రభుని నమ్ముకున్న కాబట్టి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మీరు రావాలి దేవుని నమ్ముకోవాలి ఇక్కడ బాగవుతు అని చెప్పేసి మనము ప్రతి ఒక్కళ్ళకు హిందూస్ కి మనం చెప్పుతూ ఉంటాము ఇప్పుడు అక్క వాళ్ళు మధ్యాహ్నము కేదరిన్ అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకు శాతాన్ని కాబట్టి మనం నమ్ముకోవాలి నమ్ముకుంటే దీంట్లో మీకు బాగా చెప్పేసి చెప్పుతున్నారు అట్లా మనము బాగుపరుస్తూ ఉంటాం మనము అట్లా మనము మనం నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనకు దేవుడు ఎంతో మేలు చేసింది కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు దాని నుండి మనకు విడుదలనిస్తాడు అన్ని మనం వాళ్ళ సైతాన్ని నుండి తొక్కి సైతాన్ని అట్లాంటి మేలలు మన దాంట్లో జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మనము మన దాంట్లోకి మార్చుకుంటూ ఉండాలి ఆయన చేసిన మేళ్ళని మనము భూమి మీద చెప్తూ ఉండాలి మీరు రండి అని చెప్పేసి అంటూ ఉండాలి మొన్న ఏం చేసిందంటే నేను మా పాపకి టీకే వేసుకోవడానికి వెళ్ళిన టీక వేసుకోవడానికి వెళ్తే వాళ్ళు హిందూసే ఉన్నారు టెంపుల్లోకి వెళ్తేనంటే వాళ్ళు తాళాలు వేసుకున్నారంట తాళాలు వేసుకునే సరికంటే వాళ్ళు ఏమంటున్నారు హిందూసే అంటున్నారు ఇట్లా లోపలికి గుడి లోపలికి ఎళ్ళనియకుండా ఉంటున్నారు కాబట్టి తాళాలు వేసుకుంటున్నారు కాబట్టి అందరూ క్రిస్టియన్స్ లో వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు అలా మాట అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది అంటే వాళ్ళంటే ఆ ఎక్కువ వీళ్ళు క్యాస్ట్ తక్కువ ఉంది వీళ్ళు లోపలికి రాదు ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళు గుడి లోపలికి వచ్చి అని అంటున్నారంట అయితే వాళ్ళు ఒక దగ్గర ఒక ఆయన దగ్గర ఉంటుందంట వాళ్ళు సాటర్డే కొందరు వెళ్తారు ఫ్రైడే కొందరు వెళ్తారు వాళ్ళు మొక్కుకోడానికి వెళ్ళేసరికి అంటే లోపలికి వెళ్ళనీయకుండా తాళం వేసుకున్నారు తాళం వేసుకునే సరికి అంటే నేను వెళ్ళినాను అని తాళం వేసుకున్నాడు బయట నుండి మొక్కుకొని అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి అందరు క్రిస్టియన్స్ లోకి అని చెప్పేసి అంటున్నది అట్లా నాకు చాలా సంతోషం అనిపించింది క్రిస్టియన్స్ దాంట్లో కులాలు చూడరు మన కులాలు ఏం చూడరు ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు ప్రేమను చూపిస్తూ ఉంటారు దేవుడు మన దేవుడు మంచి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ప్రేమ చూపిస్తూ ఉంటారు అట్లా మన మన దాంట్లో వాళ్ళే అంటున్నారు వాళ్ళు కులాలను చూడరు ఏం చూడరు అందరినీ ప్రేమగా చూసుకుంటారు అందరి ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి అనేసరికట్టే చాలా సంతోషం కదా అట్లా ఉంటది మన దేవుడు అంత గొప్ప దేవుడు ఇన్ని కార్యాలు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మనకంటే గొప్ప దేవుడు ఈ లోకల్లో ఎవ్వరు లేరు మనకు వీలైనంత మట్టుకు ప్రతి బిడ్డ ఆపదలో మన దగ్గరికి రావాలి అంటే రావాలి నమ్ముకోవాలి ఇది నుండి మన ఏస బాగుపరుస్తుంది అని చెప్పేసి ప్రతి బిడ్డకి చెప్పుకొని నమ్మిన వాళ్ళు మరీ ఎక్కువగా అంటే నమ్ముకొ మరి ఎక్కువగా అంటే ఇప్పుడు కొందరు అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు వాళ్ళకి చెప్పకుండా మామూలుగా ఉండే వాళ్ళకి నమ్ముకునే వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళని దగ్గర తీసుకొని మన దగ్గర తీసుకొని వచ్చి మా దగ్గర స్వస్థత కలుగుతుంది ఆయన డబ్బులు తీసుకునేవాడు కాడు ఓన్లీ ప్రేమ చూపేవాడు స్వస్థపరిచేవాడు అని చెప్పేసి తీసుకొని రావాలి తీసుకొని ఆయన నిన్న మనకు అంత స్వస్థత ఏ రోగమైనా మనకు స్వస్థత కలుగుతుంది అయితే పంతొమ్మిదో అదే దాంట్లో నూట తొమ్మిదో అధ్యాయం చూసుకుందాము నా స్థుతికి కారణ భూతుడకు దేవా మౌనంగా ఉండకుము అంటే దాయు మహారాజు దేవునితో అండుతున్నాడు నా స్థుతికి కారణ భూతుడైన దేవా నువ్వు మౌనంగా ఉండదు నువ్వు సైలెన్స్ గా ఉండకు అని చెప్పేసి దాయు మహారాజు దేవునితో అంటున్నాడు నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల ఉన్నారు అంటే నన్ను చెడగొట్టాలని భక్తిహీనులు వాళ్ళ కఠినమైన నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుతున్నారు అని చెప్పేసి దాయ్ మహారాజు ఏసు ప్రభుతోని అంటున్నాడు నన్ను చుట్టుకొని నా మీద దేశం మాట్లాడుతున్నారు అంటే నన్ను పట్టుకొని నా మీద దేశంగా మాట్లాడుచున్నారు అని చెప్పేసి చెప్తున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు నా మీద పగబడుతున్నారు అని చెప్పేసి దాయ్ మహారాజు అంటూ అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు అట్లా నా మీద పగబట్టినా సరే కోపం మెంచుకున్నా సరే నేను ప్రార్థన మానకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను అంటున్నాడు నేను చేసిన మేలకు ప్రతి చేస్తున్నారు నేను చేసిన ప్రతి మేలు చేసిన వాళ్ళు నాకు కీడ చేస్తున్నారు అని చెప్పేసి నేను చూపిన ప్రే ప్రతిగా ద్వేషం ఉంచుకున్నారు నా మీద పగబట్టిర్రు నా మీద ద్వేషం ఉంచుకున్నారు నేను ప్రేమ చూపిస్తున్నాను నేను మేలు చేస్తున్నాను నాకు ఇట్లా మాట్లాడుతున్నారు నా మీద పగబట్టిర్రు నా మీద కోపం పెంచుకున్నారు నా మీద ద్వేషంగా మాటలాడుచున్నాడు అని చెప్పేసి దాయిద్ మహారాజు ఏ సుప్రభుత్వం అని అంటున్నాడు ఈ చిన్నవాకి దేవుడు దీవించిన ప్రార్థన పరిశుద్ధడా మీకు ఏ వేల వంద నాలుగు కృతంగా తెలుసు తెలుసు స్తోత్రాలను తీసుకొచ్చా గొప్ప దేవా నీకన్నా గొప్పదేవుడు ఈ లోకల్లో ఆయన ప్రభా మీ చెప్పిన వాక్యంలో ప్రభావిశేతండ్రి తప్పులుంటే క్షమించాను ప్రభా నీ జ్ఞానం నీ తెలివి కావాలన్నా మా జ్ఞానం ప్రభా గొప్పదేవా నీకంటే గొప్పదేవుడు ఈ లోకల్ ఎవరు లేనైనా ప్రభావిశేతండి నేను ఆయన ప్రిపేర్ కాకున్న ప్రభా ఎంతనో కొందలో చెప్పాను ప్రభా దాంట్లో తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను ప్రభా ఇక్కడ వచ్చిన ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను స్కై జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రవదించాను ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యలతో ఏ కఠిన ఇబ్బందులతో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాళ్ళ ప్రార్థన ఆలకించాయా రానున్న వారిని కూడా దీవించి ఆశ్రయించమని అడుతున్నారు ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి వాళ్ళకున్న కర్లను ప్రభావ వాళ్ళకున్న బాధలు తీచాను ప్రభా వాళ్ళకు నీ నిండైనా మెండైనా దీవెలతో సంతోషంగా ఆశ్రవదించమని అడుతున్నాను ప్రభా గొప్పదివా మీకంటే గొప్పదేవుడు ఈ లోకల్లో ఎవరి లేనైనా సర్వం మెరుగిన సర్వాధికారి ఆయన ప్రభావ స్తోత్రాన్ని నిష్కరించొప్పదేవా మీకే మీ వెళ్ళదు వందలాలు ప్రవేశండి ఆయన ప్రభావ మాకు ఇచ్చిన ఈ ధాన్యతను బట్టి కూడా నీకే వెళ్ళదు వందలాలు కృతజ్ఞతలు ప్రభా మేము చేస్తున్న ప్రభావ ఈ లీడింగ్ అంతట్లో కూడానైనా మీరు తోడుండమని అడుగుతున్నాను ప్రభా ఏ సైతాన్ని కూడా ప్రభా మమ్మల్ని అడ్డుకోనకుండా ప్రభా మీరే తోడుంచమని అడుగుతున్నాను ప్రభా గొప్పదేవా మీకంటే గొప్పదేవుడు ఈ లోకల్లో ఎవరైనా ప్రవేశండి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి ప్రభా ఇంకా రానున్న వారిని కూడా మీ చేతులతో ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను బ్రవా మీకే వేలాది వంద నలభై కృతజ్ఞతలు స్తోత్రాలు తీసుకోవచ్చో పదివా మీకే వేలాది వందల నలభై రూపాయలు ఇక్కడ వచ్చిన ప్రత్యేక బిడ్డ దీవించి అవసరించి మని మా ఆరాధ మీరే తోడుందని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పవచ్చు మనకు టైం ఉంది కాబట్టి ఏమైనా ఉంటే చెప్పండి రిక్వెస్ట్ మన అన్న వాళ్ళక్కడ ట్రైబల్కి వెళ్ళిరు కదా వాళ్ళ కోసం చేయాల ప్రార్థన ఎవరు చేస్తారంటే ప్రసాద్ అన్నో అన్న ప్రైజ్ లోడ్ ప్రసాద్ మన ఇప్పుడు అన్న వాళ్ళు ట్రైబల్కి వెళ్ళారు అనమాట హలో చెప్పండి మన అన్నలో ఇప్పుడు చంద్రశేఖర్ రావి బ్రదర్ వీళ్ళందరూ ట్రైబల్ కెళ్ళారు కదా వాళ్ళకి వాళ్ళకి దేవుడి తోడు ఉండాలా వాళ్ళకి కావాల్సిన అవసరాలు దేవుడు తీర్చాలా ప్రసాద్ క్షేమంగా ఇంటికి రావాలా వాళ్ళకి అంటకి రావద్దు ప్రార్థన చేయరు ప్రసాద్ పార్షిరా గొప్పకే లెక్కలేని తండ్రి ప్రభా నాయక సాయంత్రకాల సమయం సమయంలో తండ్రి ప్రభావ ఆరుదనలు కూడుకున్నందుకు తండ్రి ప్రభా ఈ యొక్క మంచి అవకాశం సమయం దయచేసినందుకు ప్రభానికే లెక్కలని పోతా విలు దేవా నాయక తండ్రి ప్రభా మరి ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా మరి నీ కృపాని దయ వల్ల తండ్రి ప్రభా మరి చంద్రశేఖర్ సార్ వాళ్ళు ప్రభా మారి రవి మరి ట్రైబల్ ఏరియా వెళ్ళారు ప్రభా ఏసు ప్రభా మరి వారిని క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేనివ్వను తండీ ప్రభా మరి నీ యొక్క సేవ కొరకు ప్రభా వారిని పంపించిన గొప్పదేవా నేను తండ్రి ప్రభా మరి వారి రాకపోకలన్నీ వీరే తోడైందండి ఏసు ప్రభా మరి నైనా వారి సేవ పరిచి అంతట్లో ప్రభా నీ యొక్క వరాన్ని వారిపై కుమ్మరించండి దేవా నీ యొక్క వరాన్ని వారిపై కుమ్మరించండి గొప్ప దేవానికి కలిగి మనం అవుతండి ప్రభావరి వారు వెళ్ళే మనం ఇట్లా మీరు తోడయండి ఈసూ ప్రభా మరి వారికి కావాల్సిన ఔషధను కూడతని తీర్చండి ఈసూ ప్రభా మరినైనా గొప్పదేవా మరి ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్క ప్రాంతాన్ని నామ జ్ఞాపకం వేసుకుంటారు అక్కడ ఉన్న ప్రజలను ముట్టండి స్వచ్ఛపరచండి మంచివర్గం దయచేయండి ప్రభా వారి కా ఇచ్చండి ప్రభా మరి ఆయన అనేకులు లోకంలో ఉన్నారు తండ్రి వారందరినీ కూడా మార్చి ప్రభా యొక్క రక్షణకు నడిపించండి ప్రభా మరి అన్నవాళ్ళు వెళ్ళినందుకు ప్రభానిక లెక్కలిగి ఉన్నారు ప్రభావరి వచ్చేటప్పుడు కూడా క్షేమంగా నడిపించామని ఎయిచి క్రీసు పర్శనంలో చేయవలసిన సమస్యలన్నీ అంతలా కప్పగేసి ఎయిచి క్రీసు తండ్రి అమ్మే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్రసాద్ రిక్వెస్ట్ ఉంటే చెప్పచ్చు టైం ఉంది మనకు చెప్పండి చెప్పండి ప్లీజ్ చెప్పండి ప్రాణ అంశాలు సరే లేవా స్వరాజ్ బాదర్ సరే చిన్న ప్రాణం వేసి ముగించేస్తాము చూస్తుంది గొప్ప నాచిస్తుందండి కావచ్చు తీర్చండి ఇష్టవా విడుదల మీద వేచేయండి వచ్చిన కొత్తగా దీని శాశించండి అయ్యా ఈ వర్షాల వల్ల ఎంతోమంది నష్టపోతూ రేసువా వల్ల ఇష్టవా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ రేసుకోవా ఇండ్లు కోల్పోతూ రేసుకోవా ఎంతో మంది ఆస్తులు కోల్పోతూ రేసుకోవా రక్షించే దేవుడు నువని నమ్ముకోవాలా నీ తట్టు తిరగాల ప్రతి ఒక్క బిడ్డ ఈ వర్షం బారు నుండి విడదల బారి నుండి ప్రతి సమస్య నుంచి మీరు తప్పించి విడుదల దయచేయండి నీకే మొరపెట్టాలా దేవా నువ్వే శాతీకరించమని దేవుడు విశ్వవా అందరూ నీ తట్టు తిరగాల మీరే సాయం దయచేసి విడుదల దయచేయండి నిజమే దేవుడు నువ్వే తెలుసుకోవాలా ఈ వరదల బారి నుంచి ప్రతి తప్పించి ఏ ఒక్క కావశాలు విడుదల దయచేసి ఇన్న ప్రతి ఒక్కరి వాక్యం ఈశ్వ జీవితాలు నాటింపు జీవితించి దయచేడి తీర్చండి గొప్పని కొందా చేసి చెప్పబడ్డం మేము కూడా విష బ స్థిరంగా ఉండలాగా మీరు మాకు సాయం తీర్చండి గొప్ప కొందనా చేసిన నేనే అని పట్టుకుని ఇక్కడ సేవ చేస్తా బాబా వాళ్ళందరికీ కావశాలు తీర్చండి పత్రిక మీరు దయచేయండి కావశాలు తీర్చి వాళ్ళకి సపోర్ట్ గా మీరు ఉండండి వాళ్ళకి నీడగా మీరు ఉండండి విశ్వబ మీరే సాయం ఇచ్చేసి వచ్చిన పత్రిక దీనికి ఆశించి సేవల బలంగా వాడుకొని నేను అక్కడ విడుదల మీరు దయచేయమని వేసు నా ప్రార్శంతో ప్రభు అయిన కృప పశుతాత్మ